ఇంకో దీనికి నామరూపములు వైషమ్యాన్ని సృష్టిస్తాయి నామరూపములలో ఉందా దోషం ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు ఓ చట్నీ ఒకటి పచ్చడి కావాలంటే వేశారు పచ్చడి అది కొంచెం బ్లాక్ షేప్ చట్నీ వేశారు ఏమిటి ఏం పచ్చదం నేను ఆ గోంగూర పచ్చడి ఏం చేశారు ఆ గోంగూర పచ్చడి వెరీ గుడ్ అని ఉత్సాహంగా తినేసాం అయిపోయినా వేసేసాం అది గోంగూర పచ్చడి కాదు అది అది కొయ్య తోటపూర పచ్చడి సంథింగ్ లైక్ దాట్ ఆ కలర్ అలా అనుకుందంట అదే కొయ్య తోటపూర పచ్చడి అదే మా అమ్మగారు చెప్పారనుకోండి ఏ అది అలాంటి పచ్చడి మీకు చేశావు నాకు సహించదు అంటే గోంగూరు పచ్చడి అలా సో ఆ రకంగా స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఏమిటంటే ఏ డిష్కి పేరు ఉండదు నో డిష్ ఈస్ గివెన్ ఎయి కూరలని పప్పుని నేమ్ ఏది ఉండదు అన్నీ వాటి వాటి షేప్స్లో వడ్డిస్తారు దీని పేరు ఏమిటో నో నేమ్స్ ఏ ఏ నో నేమ్ ఏ పప్పు నో నేమ్ నో నేమ్ అప్పుడు మీకు ఈ వైషమ్యం తగ్గి పెట్టింది ఎందుకంటే వైషమ్యము నామరూపము సో ఈ విధంగా మైండ్ని చిన్న చిన్న వాటితోటి అలాగే దాన్ని ట్రైన్ చేసుకుంటూ రావాలి మైండ్ యొక్క లక్షణం ఉంటుందంటే ఇట్ డిజైర్స్ Desire smart. డిజైర్ స్నాట్ డిజైర్ కోరికకి మూలంలో స్మృతి ఉంటుంది ఒక స్మృతి అంటే ఇంతకుముందు ఒక ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ రిపీట్ ఎప్పుడు mind, it is looking for the repetition of the earlier experience. Mind అంతే ఎప్పుడు రిపిటేషన్ కావాలి ఇంక నేను దృష్టాంతం చెప్తా మీరు మెడిటేషన్ Meditation చేస్తూ ఉంటాను కదా చెప్తున్నాను నేను oka meditation session ఒకటి కండక్ట్ చేశాను కండక్ట్ చేసినప్పుడు ఒక ఆయన వేదాంత క్లాస్కి రావడం మెడిటేషన్ రిపీట్కి రావడం వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాడు నేను అలా సత్సంగానికి వెళ్తుంటే ఇలా నేను ఫస్ట్ టైం వచ్చాను నేను క్లీన్ ల్యాండ్ నుంచి అక్కడి నుంచో వచ్చాను సో మీరైనా చెప్పబోయేదంటే నేను నేను రండి సత్సంగానికి రండి అయిపోయింది మొన్నటి పొద్దున్న మెడిటేషన్ సెవెన్ టు మెడిటేషన్ డార్క్ ఇంకా చీకటిగా ఉంటుంది మెడిటేషన్లో అతను సరే గైడెడ్ మెడిటేషన్ మెడిటేషన్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అతను అంటాడు అద్భుతంగా ఉన్నాడు మెడిటేషన్ పర్ఫెక్ట్ ఎప్సార్షన్ నాకు లభించింది ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాడు అయిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మెడిటేషన్ సెషన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఉంటాడు ఎవరిని నిన్న ఉన్నట్టుగా ఇవాళ ఎందుకు లేదండి అని అంటే నేను చెప్పాను నిన్న నీ మైండ్కి నో ఎక్స్పెక్టేషన్ ఇట్ వాజ్ ఓపెన్ ఓపెన్ మైండ్ మెడిటేషన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక అపేక్ష లేదు ఒక అబ్సాప్షన్ ఇంతకుముందు వచ్చిన అబ్సాప్షన్ లాంటి అబ్సాప్షన్ అంటే ఏకాగ్రత ఇంతకుముందు వచ్చిన ఏకాగ్రత ఆ నిశ్చలత్వం ఇన్నర్ సైలెన్స్ ఆ మనస్సు నిశ్శబ్దం అయిపోవటం ఇంతకుముందు ఎలా అయిందో అలా అవ్వాలి కూడా అలా అవుతుంది అలా అని మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పెక్టేషన్లో మెడిటేషన్లో కూర్చున్నారో మీకు ఆ రాదు ది మూమెంట్ యూ డిజైర్ రిపిటేషన్ దట్ మైండ్ విల్ నాట్ బికమ్ సైలెంట్ అది ఎప్పుడే వైషమ్యంలో పడిపోతుంది అంతే మెడిటేషన్ ఎక్సాక్షన్ కాదు అప్పుడు నేను చెప్పాను చూడండి మెడిటేషన్ అన్నది అత్యంత సూక్ష్మమైన ప్రక్రియ చాలా సూక్ష్మంగా ఉంటుంది వడ్లగింజలో బియ్యపు గింజ ఒక సామెత సూక్ష్మము అని వచ్చింది అది ఎలా నాకు తెలీదు వడ్లగింజలో బియ్యపు అంత సూక్ష్మంగా ఉంటుంది మెడిటేషన్ ఈ మెడిటేషన్ చాలా బాగుంది ప్రతి రోజు నాకు విజ్ఞంగా ఉంటోని ఈ వేళ కొలాలాయే బుద్ధి ఉండాలి అని మీరు చూస్తే already you have created an obstacle for yourself no expectation totally open don't expect any repetition of the earlier experience including meditation totally open now time for meditation so sitting meditation అలా చేయాల్సి ఉంటుంది అంటే కబట్టి మనస్సు ఏం చేస్తుందంటే తనకు ఉండే వాసనలు వాసన అంటే స్మృతి రూపముగా ఉంటాయి వాసనలన్నీ స్మృతి మనస్సు అంటే ఇట్స్ ఎ బ్యాగ్ ఆఫ్ మెమరీస్ ఆ స్మృతి నుండి అవి ఇంతకుముందు ఉన్న దుఃఖ అనుభవము అంటే అన్ప్లెజెంట్ అది రిపీట్ కాకూడదు ఇంతకుముందు ఉన్న సుఖానుభవము అది రిపీట్ కావాలి అని మనస్సు ఎప్పుడైతే కామన డిజైర్ ఎక్స్పెక్టేషన్ అపేక్ష వీటిని పెట్టుకుని ఉంటుందో అది ఒక ఎజెండా కింద నిర్మాణం చేసుకుని ఉంటుందో మనస్సు అప్పుడు మీకు జీవితంలో ఎప్పుడు వైషమ్యంలోనే జీవిస్తాడు మనిషి మహారాజు వైషమ్యంలోనే జీవిస్తాడు భేదవాడు వైషమ్యంలోనే జీవిస్తాడు ఎందుకంటే ఫండమెంటల్గా ఆ మనస్సు వైషమ్యానికి తయారీగా ఉన్నది ఈజ్ రెడీ ఫర్ డివిజన్ రెడీ ఫర్ ది ఆపోజిట్స్ అని చేతనే వస్తే సుఖమైనా వస్తుంది లేకపోతే దుఃఖమైన వస్తుంది తర్వాత మనస్సు ఎప్పుడు కూడా చాయిస్ ఎప్పుడు కూడా చూస్ చేస్తూ ఉంటుంది అంటే ఎన్నుకునే లక్షణం మేము ఎన్నుకుంటాము సో నాకు ఇది కావాలి ఇలాగే ఉండాలి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఒక పర్టికులర్ ఆల్టర్నేటివ్ను చూస్ చేసుకునేటువంటి లక్షణము ఉంటుంది ఆ ఛాయిస్ అనే లక్షణము ఎప్పుడైతే వచ్చిందో దీన్ని సంస్కృతంలో పదమున్నది చేయన్నాము అంట అగ్ని చేయనాము ఈ చేయనము అంటే ఛాయిస్ అని నాకు డౌట్ ఆ పదము చీయతే అని ఉంటుంది వాటి వెరిఫై చేద్దాం కర్మకర్తృ ప్రయోగం మళ్ళీ కొంచెం దాంట్లో చీయతే అంటే కర్మకర్తల ప్రయోగం సో తపసా చీయతే బ్రహ్మాని ఇత్యాది ప్రయోగాలు కొంచెం కాషస్గా గమనించాల్సి బట్ ఎనీవే చాయిస్ ఎనీవే చాయిసెస్ ఉంటాయి మనస్సుకి ఛాయిసెస్ ఉంటాయి భోజనాలకు టైం అయింది అనుకోండి అయిపోతే ఏం చేసుకుంటే బాగుంటుంది వంకాయ కూర బేకా కూడా ఆల్రెడీ ఛాయిస్ పోనీ ఈసారి అన్నం వల్ల దోషిస్తే బాగుంటుందేమో చాయిస్ ఎప్పుడైతే చాయిసెస్ ఉంటాయో మైండ్లో సో అది అంటే ఇలాగ అయితే ఈ ఘటన ఇట్లు ఘటల్లా ఈ ఘటన ఇట్లు ఘటల్లా రాదు అదే కదా చాయిస్ అంటే మరి చాయిసెస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్ ఇవి మనస్సుని ఒక వైషమ్య స్థితిలో ఫిక్స్ చేసి పెడతాయి అంచేతనే చాయిస్నెస్ Desirelessness is godliness. Nishkaamata ye ishwaratmamu. Aratma ina vaishamya sthitini poortika tolagi nchi, manau samatvaan me abhyas nchi yali. Abhyas ni chapadavalli kante, dan arpanche suportan lho ne, dani nchi manau vimukti ni pandagal kutam. But physical ki, mental ki teada honne. Physical diagnosis chaste, only half the battle is won. మళ్ళీ మందు పట్టుకుని మందు వేసుకోవటం డయాగ్నాసిస్లో కొలెస్టరాల్ ఎక్కువ ఉందని తెలిసిందనుకోండి అప్పుడు కొలెస్టరాల్ రిడ్యూసింగ్ డ్రగ్స్ ఏవో ఉంటాయి అది వేసుకుంటే ఒక నెలకో రెండు నెలకో తగ్గుతుంది డయాగ్నాసిస్తో సగమే పని పూర్తి అవుతుంది సగం మిగిలి ఉంటుంది కానీ మనస్సుతోటి మీరు డయాగ్నాసిస్ యూ నో అబౌట్ ది మైండ్ యు కాంకర్ ది మైండ్ మనస్సులో దోషాన్ని గుర్తుపడితే మనస్సుపై విజయాన్ని మీరు సాధించగలుగుతారు కొంచెం ఆ వాసనల యొక్క బలం ఉంటుంది దాన్ని అధిగమించాల్సి ఉంటుంది దానికోసం కొంత అభ్యాసం అవసరమవుతుంది బట్ మూలంలో జ్ఞానము తెలిసి ఉండుట వట్ యు నో అబౌట్ ది మైండ్ యు ఆర్ మాస్టర్ ఆఫ్ ది మైండ్ కాబట్టి మనస్సులో ఈ ఛాయిసెస్ డిజైన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి వీటి కారణంగా వైషమ్యం నిర్మాణం అవుతోంది అనే విషయాన్ని ఆ డయాగ్నాస్టిక్స్ని నేను కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాను ఇప్పుడు పరిష్కారము ఎలాగా అంటే సమత్వమే పరిష్కారము సమత్వం అంటే ఎలా ఉండాలి తెలుసునండి మనిషి ఇప్పుడు నేను చెప్పేది ఆధునిక కాలంలో ప్రోగ్రెస్ అంబిషన్ కాంపిటీషన్ వీటికి విరుద్ధంగా ఉంటుందండో దాంట్లో ఫిట్ కాదు ఇది ఫిట్ కాదు నేను ఇటువంటి డైలమాల్ని నేను ఫేస్ చేస్తూ ఉంటా అడుగుతారు ప్రశ్నలు అడుగుతారు మీరు చెప్పేదాన్ని బట్టి ప్రోగ్రెస్ ఉండదు కదా అంటే దాని అంటే మంచిదే కదా ప్రోగ్రెస్ ఉండకపోతే మంచిదే ఈ ప్రోగ్రెస్ పేరు చెప్పి మనిషికి విశ్రాంతి లేకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నిద్రపట్టని స్థితికి చేరుకున్నాడు మానవుడు ఎందుకు ఈ ప్రోగ్రెస్ పొల్యూషన్ అయిపోయింది భూటాన్లో భూటాన్లో ఒక దేశం ఉంది హ్యాపీ కంట్రీ ఎందుకని వాళ్ళు జీడిపి ఎక్కువ కాదు జీడిపి జీడీపీ అంటే గ్రాండ్ గ్రాండ్ గ్రాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి కానీ వాళ్ళేమన్నారు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ జిఎంహెచ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ వాళ్ళ జీడిపి చాలా తక్కువ కానీ వాళ్ళ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ హయ్యెస్ట్ భూటాన్కి వచ్చింది ఆ స్టేటస్ ఓసారి ఈ మధ్య కాలంలో ఆస్ట్రియా అనే దేశానికి కూడా కోర్టు స్టేటస్ ఇచ్చాయి జీడిపి ఎక్కువ జీడిపి ఎక్కువ అమెరికాకి ఎక్కువ కానీ అమెరికా ఈజ్ హ్యాపీ కంట్రీ దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ అన్హ్యాపీ పీపుల్ అన్నట్టుగా అలాగే వాళ్ళ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్లో ఇచ్చిన స్టాటిస్టిక్స్లో అమెరికా హ్యాపీనెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆస్ట్రియాకి ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ప్రోగ్రెస్ అని కాంపిటీషన్ అని ఈ పదాలు చాలా మిస్లీడింగ్ అవి వాటికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆ సమత్వాన్ని జీవితంలో అభ్యాసం చేయాలంటే ముందు కాంపిటీషన్ వదిలిపెట్టేయాలి నో కాంపిటీషన్ మనల్ని మనం ఇంకొకళ్ళతో పోల్చి చూచుకుంటా అనేది పెట్టుకోకూడదు ఇప్పుడు మన ఇల్లున్నాయి మనం రెండు గదులు ఇంట్లో ఉన్నాం పక్కవాడి గే మూడు గదులు ఉన్నాయి నాలుగు గదులు ఉన్నాయి యూ షుడ్ నాట్ హ్యావ్ మీరు కొండలో నీళ్లు తగ్గుతున్నారు పక్కవాడు కొండలో నీళ్లు తగ్గుతున్నాడారే శ్రీగడంలో నీళ్లు తగ్గుతున్నాడు మీకు ఎందుకు మీరు కొండలో నీళ్లు తగ్గుతున్నారు శాటిస్ఫైడ్ పోల్చుకోవడం అనేది ఉండకూడదు సో సమత్వాన్ని చాలా జాగ్రత్తగా మనం అనుభవానికి తెచ్చుకోవాలి అయితే ఒకప్పుడు ఈ పోల్చుకోవడానికి కోరికలు అలాగే కాదు జీవితంలో అనేకమైన ఘటనలు ఘటిళ్ళుతో ఉంటాయి కొన్నిటికి పరిష్కారం ఉంటుంది ఇప్పుడు రోగం జ్వరం వచ్చిందను కొన్ని టాబ్లెట్లు వేసుకుంటే పోతుంది కానీ కొన్ని సమస్యలు ఉంటాయి జీవితంలో అవి పోవడం వాటికి ఉండదు లైఫ్ ఏం చేస్తుందంటే ఏవో ఛాలెంజెస్ని ఎన్నెన్నో ఎన్నెన్నో సమస్యలని సృష్టించి మన మీదకి విసురుతూ ఉంటుంది జీవితం సో అటువంటి సవాళ్లను మన మీదకి విసిరినప్పుడు మనం ఏం చేయాలి ఈ సవాళ్ళని దాన్ని గోడకి తలకాయ కొట్టుకునేట్లాగా ఎదుర్కోరా వీ హెవ్ టు లెర్న్ టు ఫ్లో విత్ లైఫ్ టు ఫ్లో విత్ లైఫ్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడు ఫస్ట్ క్లాస్లో పేస్ అయ్యాడు రెండో వాడికి చదువు సరిగ్గా రాదు ఈ ఫ్లో విత్ లాయ్ దట్ ఈజ్ మట్ లైఫ్ ఈజ్ ఈ ఫ్లో విత్ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఓ కొడుకు ఏమో లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో కొడుకు ఏదో పాపం తక్కువ ఉద్యోగంలో కింద కష్టపడుతూ ఉంటాడు ఈ శ్లో విత్లాయ్ వాడిని చూసి సంతోషించడం వీడిని చూసి దుఃఖించడం అది చేతకారికనవుతుంది సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో కొట్టుకునిపోతూ పెట్టండి ఈ శ్లో విత్లాయ సో ఎప్పుడూ కూడా యు మేక్ అ బిగినింగ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ సమత్వ బుద్ధి రావడం అన్నది పేలికి కాదండి యు హు మేక్ అ బిగినింగ్ యు హలో విత్ లైఫ్ అని ఒక ప్రిన్సిపల్ జీవితం అనేది ఒక నది మానవ మన ఉపనిషత్తులు మానవుల యొక్క జీవితాన్ని నదితో పోల్చాయి యథానద్యండమానా nadi ఎక్కడా ఆగిపోదు నది కోసము ఆ మార్గము సంసిద్ధంగా రెడీమేడ్గా తగి కాలవ తగివి పెట్టినట్టుగా పెట్టరు నదికి కాలవంటే తగ్గి పెడతారు నీళ్లు లేవు కానీ కాలవలన్నీ తవ్వు కూర్చున్నామన్నట్టుగా కాలవ రెడీ నీళ్ళు వచ్చినట్లయితే ఆ నీళ్లు ఎక్కడికి ఎలా వెళ్లాలో మాకు తెలుసు ఎలా తెలుసు ఇగో మా రెడీగా ఉంది హండ్రెడ్ మైల్స్ కాలువ సిద్ధంగా ఉంది నీళ్లు ఉండడమే ఆలస్యం జీవితం అలా ఉండదు కాలువలు తవ్వు కూర్చున్నట్టుగా ఉండదు జీవితం జీవితం అంటే నదీ ప్రవాహంలాగా ఉంటుంది నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకప్పుడు బండరా ఎడ్డు వస్తుంది అడ్డు వస్తే బండరాయితో యుద్ధం చేయదు నది బండరాయితో దండం పెట్టి పక్క నుంచి పోతుంది ఒకప్పుడు కొండడ్డొస్తుంది బండరా ఎడ్డు వస్తే కవర్ చేస్తుంది అనిపోతుంది నది కొండడ్డు వస్తుంది ఎన్ని కావ్యాలే రాశారు పసుచరిత్ర ఇలాంటి కావ్యాలే రాశారు నాకు పూర్తి వివరాలు గుర్తు లేదు కానీ కొండ అడ్డు వస్తుంది కొండ అడ్డొస్తే నది ఏం చేస్తుందంటే ప్రియురాలు క్రియుల్ని కౌగులించుకున్నట్లుగా ఆ కొండని కౌగులించుకుని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది అంటే చుట్టూ చుట్టేసి వెళ్ళిపోతుంది కొండతో యుద్ధం చేయాలి కొండని ప్రేమిస్తుంది యుద్ధం చేయాలి అడ్డొచ్చింది దాన్ని ప్రేమించడం ఎలా ఉంది అడ్డొచ్చిన దాన్ని ప్రేమిస్తుంది యుద్ధం చేయాలి ఇట్స్ కట్స్ ఒకప్పుడు మైదానం అడ్డొస్తుంది మైదానం అడ్డు కావడం అంటే ఏమి తెలుసినా ఈ మైదానాన్ని అంతనీ తడిపితే కానీ నది ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు అది పెద్ద అడ్డది మైదానం ఇప్పుడు గంగానది సముద్రాన్ని తీరాలంటే ఉత్తరప్రదేశ్ మైదానాలన్నిటికీ సస్యశ్యామలం చేస్తే కానీ సముద్రానికి వెళ్ళలేదు మైదానం ఆ మైదానాన్ని కూడా నీటితో నింపి అప్పుడు నది ముందుకు వెళ్తుంది నది ఆగదు నది కంప్లైంట్ చేయదు నది దారి చెప్పదు సముద్రం అనప్పుకుండానే సముద్రం ఆదామనుకోదు యథా నద్య సందమానా ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్లో ఎప్పుడు ఆగదు అది ఒకప్పుడు ఫ్లో బాగా కనపడుతుంది ఇంకొకప్పుడు ఫ్లో కనపడదు అనే అడుగున ఫ్లో ఉంటుంది మానవుని జీవితము నదీ ప్రవాహము ఉంటుంది యథా నద్య సముద్రే అస్తం గచ్చింది నామరూపే విహాయ తా విద్వాన్ నామరూపే విహాయ పరం పురుషం దివ్యముపైతి అంటూ మనకి మొండటంలో ఉన్నది కాబట్టి బిగినింగ్ మేక్ ఎ బిగిని ఏమిటివ్ ఫ్లో విత్ లాగో కొన్ని యువనల్లో ఉన్నప్పుడు ఆ బలం ఉంటుంది ఆ యువనల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఐ విల్ ఫైట్ ఐ విల్ టేక్ ది ఛాలెంజ్ ఐ విల్ దిస్ ఐ విల్ దాట్ అంట్రోల్ ఏదో అంటాం కానీ ఈ పాటికి జీవితం యొక్క అనుభవాలన్నీ మనకు బాగా తెలిసే ఫైట్ చేయాల్సింది ఏమీ లేదు జీవితంలో సాధించదగ్గది ఏమీ లేదు కోటి రూపాయలు సాధించినా ఏమీ సాధించినట్టే కాదు భగవంతుడు మృత్యు సమయంలో ఎంత మీనీ దగ్గర అని అడగడు సో మచ్ యూ డూ హ్యావ్ వాట్ ఆర్ యూ అని అడుగుతాడు డెత్ వాంట్ ఆస్క్ యూ వాట్ యూ హ్యావ్ డెత్ ఆస్క్ యూ వాట్ ఆర్ యూ లైఫ్ లైఫ్ వాంట్ ఆస్క్ యూ వాట్ యూ హ్యావ్ what do you have the life has you what are you kaabate learn to flow with life jeevitham toti pravahinchatan lechkovali ante arthane eto telusna whatever happens okay whatever does not happen okay mundu oke tharava response రెస్పాన్స్ ఇవ్వాలా అక్కర్లేదా రెస్పాన్స్ ఇవ్వాలి రెస్పాన్స్ రియాక్షన్ వేరు ఇది ఇలాగే జరగాలి ఇలా జరగకూడదు అప్పుడు అది జరిగినప్పుడు జరగనప్పుడు రెండు వాట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ రియాక్షన్ ప్రతిక్రియ వెర్ లైఫ్ ఫ్లోస్ ఏ ఘటన ఘటిల్లినా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ఘటిల్లుతూ ఉంటుంది యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ అంటారు స్వీకారం యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ ఎండలు యాక్సెప్ట్ వర్షం యాక్సెప్ట్ మనుషుల యొక్క ప్రవర్తన చాలా ప్రేమ సత్ప్రవర్తన యాక్సెప్ట్ చాలా దుష్టంగా ఉంటారు కుటిలంగా ప్రవర్తిస్తారు వక్రంగా ప్రవర్తిస్తారు యాక్సెప్ట్ ఒక మంచి ప్రేమ కలిగిన వాడు ఉంటాడు ఇంకొకటి ద్వేషాన్నే ప్రకటిస్తాడు యాక్సెప్ట్ Accept and respond. Reject and react. Wrong. Accept and respond. That's why children say, that they are in a situation of life. If they are in a situation of life, they will tell me that they are in a situation of life. సూర్యుడు ఎందుకు అంత ఎండలకి అయిన కాదా అర్థం ఉండేదానికి ఆ ఎండలకి ఫార్టీ థర్టీ నైన్ వేసవ కాలం థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వై ఫార్టీ ఫైవ్ తర్వాత వర్షం మా అదృష్టిలోనూ అక్కడ కురిస్తేమైందండి రోడ్డు మీద ప్రయాణానికి లేకుండా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వర్షాలు చక్కగా ఆ పొలాల్లోనూ అక్కడ పడి కొద్దిగా వర్షం పడింది కొద్దిగా పడి ఆగితే సరిపడుతుంది కదా ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఈ వర్షం ఏమిటి ఇది నా ఎజెండా ఈ ఎజెండా ఎప్పటికైనా వర్కౌట్ అయ్యే ఎజెండానా ఇది ఇట్ నెవర్ వర్క్స్ కాబట్టి నేను ఓ పని చేశాను ఐ డ్రాప్ నో ఎజెండా నో ఎజెండా వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఓకే కొడుకు చెప్పిన మాట వింటాడు ఓకే చెప్పిన మాట విన్నప్పుడు లేవం వస్తుంది అక్కా ఒకటి కొడలేదని సాధించి ఈ కొడుకు మళ్ళీ రేపొద్దున్న పెళ్ళి అయ్యిన తర్వాత వాడు కొడుకుని కడతాడు అప్పుడు వాడు వీరిని తిరస్కరించినప్పుడు వాడు అనుకుంటాడు ఓహో నాయన గారిని నేను తిరస్కరించాక్కుంటాడు అంతవరకు మనం వేచి ఉంటాం ఇక్కడ ఎక్కడో స్వర్గలోనే అక్కడ కాబట్టి యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ వీల్ డూ బట్ ఫస్ట్ యాక్సెప్ట్ what does not happen okay ee acceptance annadi kondamanna dia ra telivu takku oh, emmo telivu takku ga very intelligent endukante suppose you don't accept nenu denni accept cheyem untunnanu varsham padtundemo godu konukoddanu nen kapatledu varsham padtundemo uru konukoddanu nen kapatledu godu konuko nenu denni accept cheyem untunnanu ante వాట్ ఈజ్ యు యాక్సెప్ట్ ఉంది ఇంద నైట్ ఇట్ ఈజ్ ఇప్పుడు రాబోతోందంటే మీరు ఆపచ్చు మీ శక్తి ఉంటే ఆపచ్చు రాబోతోందే మీరు నేను చెప్పట్లేదు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నా విడి యాక్సెప్టర్ నా ఒక మిత్రుడు ఒక అతను ఉండేవాడు ఒక దోస్తు ఆయన చాలా ముఖం చాలా స్టెర్న్గా పెట్టి My dear friend, I'm telling you, I'm giving you a warning, you behave. If not, okay, don't behave. <laughs> anyway. <anywhere. laughs> <laughs> so, we don't have to do this work, we don't have to do this work, we don't have to do this work. We don't have to do this work, we don't have to do this work. కాబట్టి ఏదో వట్టి వేళ తడ తోట మేము పెట్టుకుంటాం ఈ గో హెడ్ అండ్ డూ ఇట్ నేను దాన్ని కాదంటాను కానీ ఎండలు కాస్తున్నాయి వీటిని నేను తిట్టుకుంటాను డౌంట్ డూ దాంట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ వాట్ ఈజ్ ఈ యాక్సెప్టెన్స్ అన్నది చాలా గొప్పది ఎందుకు గొప్పదో మీకు ఎలా తెలుస్తుందంటే దాని ఆపోజిట్ మీరు కన్సిడర్ చేస్తే తెలుస్తుంది అక్సెప్ట్ వాట్ ఈజ్ ఇప్పుడు ఇలా వెళ్ళాలి అక్కడ గోడ్ ఉంది నేను యాక్సెప్ట్ చేయను అంటే ఏం చేస్తాను తలనే వెళ్ళి కొట్టుకోవాల్సి ఉంటుంది గోడ యాక్సెప్ట్ చేస్తాను ఇటు గోడ్ ఉంది కాబట్టి నేనే వెళ్ళను దట్ ఈస్ కాల్ యాక్సెప్టెన్స్ ఇంకో దారి తీసుకుంటాను దట్ ఈజ్ రెస్పాన్స్ రిజెక్ట్ సపోజ్ యూ రిజెక్ట్ ఈ గోడ ఇక్కడ ఉన్నానికి వీర్లేదు నేను ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ వాల్ అప్పుడు ఏం చేస్తారు మీరు వెళ్ళి యాక్ట్ గోడ్ హిట్ ది వాల్ That is called reaction. So reject and react. No. Accept and respond. If you have accepted acceptance and mahiman and anuhova, then opposite you will consider. Acceptance and opposite. Rejection. Reject. If you have rejected, resent. Resentment is what you mean. Resentment is what you mean. కడుపు మండిపోతూ ఉంటుంది వీడు ఇలా చేస్తాడా ఇది ఇలా అవుతుందా దేవుడికి వచ్చిన ఇలా అయిపోయాడు దేవుడికి కూడా సాధర్మంగా వెళ్ళిపోయాడు ఉంటాడు మనవాడు తిరుపతి దేవుడిని దర్శనం చేసుకుందుకు వెళ్ళి సో మచ్ ఆఫ్ అక్కడ మాకేమో ఇది అక్కడ అది వాళ్ళకి మిఠాయిల లడ్డూలు చిన్న సైజు అయిపోయాయి ఎందుకు వెళ్ళింది అక్కడికి దేనికి లడ్డూ సైజు వీటిని ఎస్టిమేట్ చేయడానికి సో మచ్ రీసెంట్మెంట్ సో మచ్ రీసెంట్మెంట్ మీరు ఆ టీవీ వాడు అడుగుతాడు వెళ్ళి అడిగితే అంతా రీసెంట్మెంటే భక్తులు అవిరు భక్తులు ఏమైనా ఉండాలి ఆ ఈశ్వరుని యొక్క దర్శనం కోసం ఎంత హతహలాడుతూ వేచి ఉన్నాము అన్నారు లేకపోతే ఈశ్వరుని యొక్క దర్శనము దివ్యమంగళ విగ్రహం యొక్క దర్శనమైంది నేను కృతార్థనయ్యాను అనాలి అంటే భోజనాలు భోజనాలు ఏముందినండి ఏదో ఉంటాయి మంచి భోజనం ఎక్కడైంది ఇంటికి వెళ్ళి చేస్తాను ఇక్కడ ఏదో కడుపు చాలు అనాలి ఎక్కడా అసలు యాక్సెప్టెన్స్ లేదు సో వచ్చి రిసెంటిమెంట్ ఎంత చేసినా ఇంకా రిసెంటిమెంట్ సరే వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు నేను అదంతా చెప్పట్లేదు ఇదో పొలిటికల్ స్పీచ్ ఏమీ కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలిసినా అంటే రిసెంటిమెంట్లో పడిపోతాం రీసెంటిమెంట్ అంటే ఏమిటో తెలిసినా కుతకుతలాడిపోవుతా కడుపులో మంట వచ్చేస్తుంది కుతకుతలాడిపోవడం ఇలా అవుతుందా ఇలా అవడానికి మీది ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కొత కొత రాగిపోతూ ఉంటారు రీసెంట్మెంట్ నుంచి ఏమవుతుందంటే దాని నుంచి నెక్స్ట్ స్టెప్ దాన్ని ఇమోషనల్ డిస్ట్రెస్ అంటారు కొంచెం సైకాలజీ ఇమోషనల్ డిస్ట్రెస్ ఇమోషనల్ డిస్ట్రెస్ అంటే మానసికంగా ఆ భావావేగంలో తీవ్రమైనటువంటి వైమనస్యము దుఃఖము నిర్మాణం అవుతుంది ఆ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అది పాత్ర ఇటు రిజెక్ట్ రీసెంట్ And uh, get emotionally distressed. ఇప్పుడు కుటుంబాల్లో కూడా మా అత్తగారు నన్ను ప్రేమించదా అని చెప్పేసి రీసెంట్మెంట్ అత్తగారి మీద రిసెంట్మెంట్ అండ్ దెన్ఫాల్ ఇమోషనల్ డిస్ట్రెస్ ఇట్ కిడ్ బి ది అదర్ వే ఆల్సో అత్తగారికి కోడల మీద రీసెంట్మెంట్ ఇమోషనల్ డిస్ట్రెస్ కొడుకు తండ్రి ఇమో రీసెంట్మెంట్ ఇమోషనల్ డిస్ట్రెస్ ఈ ఇమోషనల్ డిస్ట్రెస్ రీసెంట్మెంట్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి రిజెక్షన్ నుంచి వచ్చాయి దీనికి ఒక ఫిలాసఫీ ఉంది ది వేద్ పర్సన్ ఈజ్ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగా నాకే యాక్సెప్ట్ అది ఏమండి ఆయన అలా బిహేవ్ చేసుకుంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారని అన్నాడు ఒక ఆయన అక్కడే దక్షిణామూర్తి విగ్రహం నేనున్నాను దక్షిణామూర్తి వాడి బిహేవియర్ని యాక్సెప్ట్ చేయగలిగింది నేను యాక్సెప్ట్ చేయలేకపోతానా దక్షిణామూర్తి యాక్సెప్ట్ చేశాడు కదా మనం ఆస్తికులం కదా అస్థి అస్థి బ్రహ్మేటి అస్థి ఈశ్వరుడు ఉన్నాడు కొండ మీద వెంకటేశ్వర స్వామి అంతటా సర్వత్రా ఉన్నాడు ఆయన అంతటా ఉన్నవాడు ఆయన యాక్సెప్ట్ చేయగలిగింది నాకేం సమస్య ఐ యాక్సెప్ట్ టేక్ ది క్యూ ఫ్రమ్ ఈశ్వర అండ్ ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్ని ప్రాక్టీస్ చేస్తారో ఇది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది కొంచెం ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమవుతుంది ఆ సమత్వ బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతికూలము అనుకూలము అనే లేబుల్స్ అర్థరహితంగా తయారవుతాయి యుగో బియాన్ని ఇది అనుకూలము ఇది ప్రతికూలమనే ప్రాజెక్షన్స్ ఉండవు వాడు పోతూ ఉంటాడు ఇప్పుడు దేన్ని ఇది అనుకూలమనే భావన కలగదు దేని ఇది ప్రతికూలమనే భావన కలగదు అలా పోతూ ఉంటాడు వాడిని చూసి జనం వీడు పిచ్చివాడు మహాత్ములు పిచ్చువాళ్ళలాగే కనపడతారు జడ ఉన్మత్త పిశాచవత అని వర్ణించారు బలోన్మత్త పిశాచవత జగుడులాగా కనపడుతుంది జడవల్ లో ఒక ఆచరే అలా పోతూ ఉండడం అన్నిటికీ యాక్సెప్టెన్సే నడిచి వెళ్తూ ఉంటారు పారిజాత వృక్షం నుంచి మంచి సుగంధం వస్తుంది యాక్సెప్టెన్స్ ఇంకొంచెం నడిచి వెళ్తారు మున్సిపాలిటీ వాళ్ళ చెత్తకుండి నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది సో నో వట్విల్ రిజెక్ట్ ఓకే గో హెడ్ అండ్ రిజెక్ట్ అండ్ బికమ్ రిసెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు తీస్తారు దాన్ని వాళ్ళేమీ తీయరు దాన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి తీయాల్సింది మీరు కదా తీస్తారు మీరు చెత్త పోసీకి మీరొందు తీయాల్సింది మరొకడు ఉన్నాయమీ ఆవేశాలు పనికిరావు వాళ్ళు తీరు అదేసారి తీయడం అంటే మీరు ఇలాంటిది సెంటిమెంట్లో పడిపోతారు స్వాతంత్రం చరవై ఏళ్ళు అయింది అయింది దీంట్లో పడతారు you యు వాంట యు ఆర్ వెల్కమ్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక ఘటనని యాక్సెప్ట్ చేస్తారో ఆ ఘటన నుండే సుఖ దుఃఖ అనే డివిజన్ అనే డివిజన్ అది అబ్లిటరేట చెరికి వేసినట్టయితే గో బియాన్ ప్రసరణపై సుఖ దుఃఖములకు అతీతంగా వెళ్ళిపోతారు ఒక ఒక ఆయన మనం అడిగాడు సత్సంగా శుభోకాలు అతీతంగా ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడో చూసిన ఆనందం లోపలతాడు సచ్చిదానంద స్వరూపుడు లోపలతాడు వైషమ్యాన్ని విధి పెడితే సమత్వం ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు యూ విల్ నాట్ నో వాట్ ఈజ్ అన్హ్యాపీనెస్ కాబట్టి సఫరింగ్ ఏదైనా దుఃఖం వస్తుంది యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు ఏదైనా వ్యాధు వస్తుంది యూ యాక్సెప్ట్ జర పెద్ద వయస్సు వల్ల శరీరంలో ఏమో వికారాలు వస్తాయి యూ యాక్సెప్ట్ ఇట్ మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి ఏమైపోతారో తెలిసినా యూ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ ది మెడికల్ మాఫియా దట్ ఈజ్ వాట్ యువర్ టు బికమ్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మనల్ని బ్రేక్ఫాస్ట్ చేసి పరస్తాయి మొత్తం అనుసంధాన్ని బట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ హాస్పిటల్స్ యూ కెన్ మేక్ యూజ్ అప్రాపరియట్ వే యాక్సెప్ట్ ప్రతిక్రియ ఉన్నద్దు రెస్పాన్స్ మనం చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి తప్ప రియాక్షన్ ఉండకూడదు కాబట్టి అనారోగ్యం ఆరోగ్యం పెద్ద వయస్సు వయస్సుతో వచ్చేటువంటి మార్పులు పిల్లల్లో మార్పులు వస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళలో మార్పులు వస్తాయి ఏది స్థిరం కాదు సృష్టిగా ఈ సృష్టి గురించి మీకు రెండే మాటలు ఏది స్థిరం కాదు ఏది సత్యం కాదు ఇంకేం చెప్పమంటారం ఇంకేం కంటే ఏం చెప్పాలండి ఏది స్థిరం కాదు ఏది సత్యం కాదు కాబట్టి యాక్సెప్ట్ ఎప్పుడైతే మీరు ఈ విధంగా యాక్సెప్ట్ చేస్తారో ఇప్పుడు ఏమవుతుందంటే మనస్సులో మనస్సులో రెండు రకాల ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది అంటే సుఖం వస్తే ఎక్సైట్మెంట్ దుఃఖం వస్తే ఇంకో రకం ఎక్సైట్మెంట్ అంటే ఇది అలజడి సుఖం వచ్చినా అలజడే దుఃఖం వచ్చినా అలజడే ఇప్పుడు పెకాటాడే వాళ్ళు ఉంటారు చూడండి పెకాటాడుతున్నప్పుడు వాడికి జోకర్లో వచ్చి బాగా డబ్బు వచ్చింది అనుకోండి చాలా అలజడిగా ఉంటాడు డబ్బు బాగా పోతోందనుకోండి అలజడిగా ఉంటాయి ఎప్పుడూ అలజడి వాడు బతికే అలదేడు మనుషులు అలా జీవిస్తారు అలా కాకుండా ఈ సుఖ దుఃఖముల ద్వంద్వానికి అతీతంగా ఎప్పుడైతే పోతామో అప్పుడేమవుతుందంటే మనస్సులో శాంతి ప్రసన్నత నీటిని కలిచి వేస్తున్నప్పుడు బురదంతా పైకి వస్తుంది ఆ విధంగా మనస్సు కలిచి వేయబడితో ఉన్నప్పుడు సుఖమైన దుఃఖమైన దాంట్లో కాలుష్యం నిర్మాణం అవుతుంది వాసనలు బాగా నిర్మాణం అవుతాయి అలా కాకుండా మనస్సుని ప్రసన్నత నీటిని కలచకుండా అలాంటి పెడితే మురికంత నీ తేట నీరు తేట నీరు ఆ ప్రసన్నమైన మనస్సు తేటపడిన మనస్సు కామ్నెస్ ఈ ఎప్పుడో తెలుసునా సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా కామ్ పాయింట్ యాక్సెప్ట్ కామ్ పాయింట్ ఎదేవో భవతి తదేవ మంగళాయ భక్తి సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు నేను చెప్పింది వివేకం వివేక ప్రధానమైన మీమాంస ఈ వివేకము కఠినము దీనికి భక్తి మీరు జత చేసుకుంటే తేలిక వివేకం చేరుకుంటుంది ఈశ్వరునికి శరణాగతి చేస్తాము దాంతో కేవలం వివేక బలంతో మీరు జీవితాన్ని నెగ్గడం అది కొంచెం కఠినం ఆ వివేక బలానికి శరణాగతి భక్తి జో జత చేసుకోగలిగితే బాగా బలం చేస్తుంది కాబట్టి ఆ భక్తిని కూడా అది భక్తి అంటే భక్తిని కూడా జత చేసుకుని మనము యాక్సెప్ట్ చేయటం ఏది ఘటిల్లినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఘటిండుతుంది క్షీమ కూడా శివుని ఆజ్ఞ లేకుండా చెప్పదు అని యాక్సెప్ట్ చేసేసి ప్రొసీడ్ అయిపోతూ ఉంటే ఇప్పుడు జీవితంలో మీకు ఆ ప్రసన్నత శాంతి ప్రసన్నత అప్పుడు క్రమంగా సమత్వము నిర్మాణమవుతుంది ఈక్వాన్మిటీ అంటారు సర్వత్ర సమబుద్ధయ సమ సమత్వము అధ్యాత్మ అంటే ఒక వాడి హృదయంలో సమత్వము అది స్లోగా పైకొస్తుంది వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటి క్రమంగా వస్తుంది ఆ వైషమ్యము తొలగిపోయి సమత్వం వస్తుంది సో ఈ సమత్వము యొక్క పొడ గ్రీమ్స్ మీకు చిక్కిందంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ సమత్వంలో ఉన్నవాడికి సుఖము దుఃఖము అనేటువంటి తేడా తెలియతుంది తేడా ఉండదు తేడా దిగి తే మూర్ఖుడుగా ఉంటాడు అనుకోద్దు ఆ తేడా ఉండదు పోతూ ఉంటాడు సుఖము దుఃఖము రెండింటినీ కూడా ఈక్వాలిమిటీ అంటారు ఆ సమబుద్ధితోటి స్వీకరించగలుగుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా అంతేకాదండి సుఖము దుఃఖము ఇంచుమించు సమంగా భాషిస్తాయి కూడా దుఃఖాలు ఇంచుమించు సమానంగా భాషిస్తాయి దీనికి నేను ఒక అసజిప్తూ ఉండేవాడు ఎక్కడ దృష్టాంతము ఒక మహాత్ముడు ఉండివాడు ఆయనకి భిక్ష పట్టుకెళ్ళిచ్చారు ఆ భిక్షలో మంచి స్పెషల్ ఐటమ్స్ లడ్డూ వడై వడ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఏవకుండా ఉన్నాయి ఆయన మామూలుగా భిక్ష చూసి ఈ తిరిగి ఇన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఏమిటో వాటి ది వాటి స్పెషల్ అవుట్ అని అడిగితే వాళ్ళు ఎవరో పోయారండి ఇవాళ పన్నెండో రోజు అని ఆ స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి అలాగా చాలా బాగుంది కాబట్టి పోతూ స్పెషల్ ఐటమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటాడు ఆయన అంటే ఈ మాట తీసుకెళ్ళి ఈ ఈ వర్కరు ఈ క్యారేజ్ పుట్టించిన వాడు చెప్తాడు ఆయన అలా బాగుంది అలా పోతూ ఉంటే చాలా బాగుంటుందన్నాడు బాబు నేను ఇలా చెప్తాను అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతారు ఆయన మహాత్ముడు సత్యవాస్తు గలవాడు ఆయన ఊటమోట ఇలాంటి మాట వచ్చింది భగవంతుడాని ఈ భయపడిపోతూ ఉంటే వాళ్ళలో వైపు ఒకటి చెప్తాడు మీరు మళ్ళీ ఇలాంటి క్యారేజే రేపు పంపించండి అప్పుడు ఆయన అడుగుతాడు ఈవేళ స్పెషల్ ఎవరైనా పోయారా అని అడుగుతాడు అయితే పోలేదు ఫలానా వాళ్ళకి ఒక పిల్లాడు కుట్టాడు అని చెప్పండి అప్పుడు ఏమవుతుందో మీరు చెప్పారు సలహా చెప్తాడు అవడం అప్పుడు మళ్ళీ క్యారేజ్ మళ్ళీ బూర్లు ఇవన్నీ పెట్టి పంపిస్తాడు పంపిస్తే తెలిసి ఆ ఇవాళ ఎవరికి పోయారా చాలా బాగుందే ఇది అంటాడు ఆయన పోవడమే కాదండి ఈవేళ పోలేదు మరి పోకపోతే మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఓ పుత్రోత్సవం చేసుకుంటున్నాడు పుత్రోత్సవం అంటే కొడుకు పుడితే ఉత్సవం చేసుకుంటున్నారు అంటే కొడుకు పుట్టినప్పుడు కూడా పోయినప్పుడు చేసినట్టుకి వేస్తారా అంటే అవును ఓ అలాగా బాగుంటుంది చాలా సంతోషం పుత్రోత్సవాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని అంటారు అప్పటికి దానికి అంటే మహాత్ములు అలా ఉంటారు ఓ మహాత్ములు ఉండేవాడు వెళ్ళి చాలా నవల అలాగా చాలా సంతోషం స్వర్గానికి వెళ్ళారు అని నవ్వేవాడు అది విన్నవాళ్ళు కంగారు పడతారు ఎందుకంటే మనం మా కొడుకు పుట్టాడంటే ఓహోలాగా కంగ్రాచులేషన్స్ ఏమంటే మా నాయనగారు పాపం తొంభై ఏళ్ళ వాళ్ళు పోయారంటే అయ్యో పాపం కండోలెన్సెస్ ఈ వైషమ్యానికి అలవాటు పడుతుంటుంది మనిషి కానీ అంటే మీరు ప్రాక్టికల్గా అలాగే చేసేసి సమాజంలో వ్యతిమొహం వేసుకోవాలన్న అభిప్రాయం కాదు బట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ఈ హోటల్ లేక పుట్టుక మరణము రెండూ కూడా మొమ్మ బొంశుల ఏమీ చేయాలి అంటే ఏమవుతుంది ఆ సమత్వం ఎప్పుడైతే హృదయంలో ఆవిష్కృతం అవుతూ ఉంటుందో ఆ సమత్వంలో ఉన్నవాడికి వాడికి ఎండలు వానలు ఒకలాగే కనపడతాయి సుఖములు దుఃఖములు ఒకలాగే కనపడతాయి గెయిన్ అండ్ లాస్ ఒకలాగే కనపడతాయి వాడికి పెద్ద తేడా ఏమీ కనపడుతుంది హీ గోస్ బియాండ్ ది డివిజన్స్ ఆఫ్ ప్రెషర్ అనిపిస్తాయి దాన్ని ఈక్వాలిమిటీ సమత్వం అంటారు సమబుద్ధి సర్వత్ర సమబుద్ధయ ఈ సమబుద్ధి అన్నది అది ఏమవుతుందంటే దాన్ని కంక్లూడ్ చేసేస్తున్నాను ఆ సమబుద్ధిలో ఉన్నవాడికి ఛాయిసెస్ ఉండవు ఛాయిస్ లెస్ అవేర్నెస్ అని కృష్ణమూర్తి గారు చాలా బాగా వర్ణించాడు దాన్ని చాయిస్ లెస్ ఛాయిసెస్ ఉండవు నాకు ఇది ఇలా నాకు ఇది కావాలి అనే చాయిసెస్ ఉండవు అలా ఓపెన్గానే ఉండిపోతాడు కాబట్టి ఏది వస్తే దానినే స్వీకరించేసేటువంటి అతి సహజ స్పాంటేనియస్గా ఎఫర్ట్లెస్గా ఏది వస్తే దానినే స్వీకరించేస్తాడు ఎక్కడికైనా వెళ్తే అయా దై చేయండి అని మెళ్ళలో మాల వేశారనుకోండి హ్యాపీ ఎమ్మడు పట్టించుకోకుండా వదిలేశారనుకోండి మూల కూర్చుని రెండు మెతుకు తినేసి లేచుకపోతే అంతేగాని నాకు డయస్ సీట్ ఇవ్వలేదు నాకు చిన్న కుర్చీ వేసి వాడిక పెద్ద కుర్చీ వేస్తారా ఇలా నో చాయిసెస్ ఓ భోజనానికి వెళ్ళాడు అనుకోండి ఒక కుర్చీ వేసి భోజనం పెడతాడు ఒక నేల మీద కూర్చోబెట్టి భోజనం పెడతాడు రెండు సందర్భాల్లో భోజనం చేసేసి ఆశీర్వదనం చేసి మంచి వెళ్ళి పెట్టేస్తాడు నో చాయిసెస్ సమబుద్ధయ అది ఆ సమత్వం అన్నది హృదయంలో నిర్మాణం అవడము అది చాలా గొప్పది ఇంకొక మాట చెప్పేస్తే నా మీమాంస లోపల సాక్షిభావము బయట సమత్వము అవి బొమ్మ బురుస్తున్నది అంటే మీరు సర్వము సాక్షిభావంగా దర్శిస్తూ ఉంటారు డు డు నాట్ ఐడెంటిఫై విత్ ఎనీథన్ యు ఆర్ వాచ్ఫుల్ అలా సాక్షిగా దర్శిస్తారు నేను నాది అనే అహంకార దేనిని చూడరు కేవలము సాక్షిగా దర్శిస్తూ అలాగా సాక్షిగా దర్శించటం ఎప్పుడైతే లోపల మీకు బాగా అభ్యాసం అవుతుందో అప్పుడు ఈ సాక్షిభావము బయట వచ్చేటువంటి ఘటనల ఎడల సమత్వ రూపంగా అనుభవానికి వస్తుంది సాక్షిగా ఉన్నవాడికి సుఖము దుఃఖము అనే విభాగం ఉండదు ఈజ్ అ సాక్షి సాక్షి అంటే ఏమిటి అనిన్వాల్వ్డ్ విట్నెస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తే సుఖమేనా అవుతుంది దుఃఖమేనా అవుతుంది నో ఇన్వాల్వ్మెంట్ జస్ట్ విట్నెసింగ్ కాబట్టి ఏది సాక్షిత్వము అదే సమత్వము సాక్షిత్వము లోపల సమత్వంలాగా బయటికి ప్రకటన అవుతుంది అలాగైతే లోపల ఆనందం అనే స్వరూపము బయట ఇతరుల ప్రేమ రూపంగా ప్రకటన ప్రేమ ఆనందము లోపల బయట ప్రేమ అవుతుంది అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు ప్రేమ అవుతుంది అదేవిధంగా లోపల సాక్షిత్వం ఉన్నట్లయితే ప్రపంచంలో ఉండే ఘటనలతో వ్యవహరించేప్పుడు అది సమత్వంగా ప్రకటన అంటే ఆయాధిరామ్ రామ్ గయాభి రామ్ రామ్ కాబట్టి సర్వత్ర సమబుద్ధయ మంచిది ఇది రెండో లక్షణం ఇంకా మూడవది సర్వభూత హితే రథ సకల ప్రాణుల యొక్క ప్రీతి గలవారు అంటే చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది సకల ప్రాణుల హితమును మనము కోరుకోవాలి హితమును చూసి వాళ్ళకి మంచిని చూసి మనం సంతోషించాలి మనిషి హృదయంలో ఒక వీక్నెస్ ఉంటుంది అది బలహీనత ఏమిటి ఎవరికైనా కష్టం వస్తే వీడికి బాగా బుద్ధి బాగా భగవంతుడి బుద్ధి బాగా చెప్పాడు అని మనం వాడికి కష్టం వచ్చిన దాన్ని మనం మెచ్చుకోలు కొంచెం మెచ్చుకోనునే లక్షణం ఉంటుంది తప్పు ఎవరికి కష్టం వచ్చినా ఆఖరికి రావణాసురుడికి కష్టం వచ్చినా కూడా మనం అయ్యో పాపం అని అనగలగాలి శ్రీరాముడే సో శ్రీరాముడే మరణాంతాన్ని వైరాణి అనేదో శ్లోకం నువ్వు తీసుకెళ్లి సంస్కారాన్ని విభేషంగా సంస్కారం చేయనంటాడు చేయనంటే అలా కాదు మరణాంతాన్ని వైరాణి యథాతవ తథా మమ నీకు సోదరుడు నాకు కూడా సోదరుడే అని కాబట్టి ఇప్పుడు రావణాసురుడికి యోగ్యమైన సంస్కారం చేయటం నీకు ఎంత ధర్మమో నాకు కూడా అంత నాకు యథాతవ తథా మమ లేదా అంటేనో మరణాంతాన్ని వైరాణి అని ఆ సందర్భంలో కొంచెం విలక్షణమైన శ్లోకము కాబట్టి మనం జీవితంలో మనకు అపకారం చేసిన వాడు కూడా వాడు బాగుపడ్డాడు అనుకోండి సుహం బాగుంది చాలా సంతోషం సర్వభూత హితే రక ఈ అదేష్ట సర్వభూతానాన్ని విస్తారంగా చెప్తారు మానవులు ఎలా ఉంటారంటే లోకల్లో అందరూ ఆఫ్రికాలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అంటాడు కానీ మా నేబరు మాత్రం వాడికి పనిష్మెంట్ పడి అంటాడు ఆఫ్రికాలో వాళ్ళు సుఖంగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలి వీలు లేదని అంటాడు వాడి చుట్టూ వాళ్ళనే ద్వేషిస్తాడు ఆఫ్రికాలో వాళ్ళనే ద్వేషించడు ఆఫ్రికా చాలా అభివృద్ధి చాలా సంతోషం అంటాడు పెద్ద మనస్సుతో అది కాదు సర్వభూత అంటే ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు బాగా ఉండాలి సముద్ర గర్భంలో ఉండే ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి అవకాశం పరిమితం చేయకూడదు మన నేబర్ తోటి ప్రారంభించాలి మనం ఎవళ్ళని ద్వేషిస్తున్నామో వాళ్లతో ప్రారంభించాలి ఆ సర్వశబ్దానికి అర్థం అది దీన్ని మనం కొంచెం విస్తారంగా ఎడరెదర చూడబోతున్నాము దీని మీద ఈ సర్వభూత హిత అనే ఒక ప్రసిద్ధమైనటువంటి వాక్యం అవుతుంది అది చెప్పి నేను ముగిస్తాను శూయతాం ధర్మ సర్వస్వం అని మహాభారతంలో ధర్మ సర్వస్వాన్ని మీరు వినండి నేను చెప్తాను శ్రుత్వా అవధార్యతాం ఉరికే వినేసి ఇటు విని ఇటు వదిలేయడం కాదు అది విని మీ బుద్ధిలో దాన్ని గట్టిగా నిలబెట్టుకోండి అవధామ్యత అని ఇంట్రడక్షన్ ఓకే చెప్పబోయా ఏమిటా ధర్మ సర్వస్వం ఇన్ని ధర్మాలు చేయగల ఇది ఒక్కటే చేస్తే చాలు అన్ని ధర్మాలు దీని ఏదే ఉన్నాయి ఏమిటది అంటే ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం నమాచరేట్ తనకు వెయ్యవి ప్రతికూలములో చిక్కన గారి పద్యం ఒకటి ఉంటుంది అవి ఇతరులకు ఆచరి రూపకుంటాయే ధర్మ సర్వస్వం మనకి ఎవడైనా వచ్చి మన మీద కోపంగా ఉన్నాడనుకోండి మనకి ఎంత దుఃఖం కలుగుతుంది ఏమిటి నా మీద కోపంగా ఉన్నాడు ఏమిటండి మీద నన్ను ద్వేషిస్తున్నాడు ఏమిటి నేనే ఉపకారం చేశాను అని మనం కష్టపడతాం కదా చిన్నపుచ్చుకుంటాం కష్టపడతాం అటువంటిప్పుడు ఇతరులు మనకి ఏది చేస్తే మనం చిన్నపుచ్చుకుంటామో అది మనం ఇతరులకు జీవితంలో ఉన్నడు చేయవద్దు ఇతరులు ఏది చేస్తే మనం కష్టపెట్టుకుంటామో మనసు కష్టపెట్టుకుంటామో అది ఇతరులకు మనం జీవితంలో ఎన్నడూ చేయవద్దు ఈయన శ్రీకృష్ణుడి గీతలో కూడా ఆత్మౌపమ్యైన సర్వత్ర సుఖం వా ఎదివా దుఃఖం సయోగి పరమోమత అనే ఆరోధ్యాన్ని ఇంకో పాదం ఉంది సుఖము కానీ దుఃఖము కానీ తనతో పోలిక తనతో పోలిక కాబట్టి ఆ తనతో పోలిక పెట్టుకుంటే సవత్మ వచ్చేస్తుంది సర్వభూత హితత్వం వస్తుంది సర్వభూత హితేరథ కాబట్టి అది ధర్మ సర్వస్వము ఈ సర్వభూత హితేరత అనే దాని గురించి ఇంకో రెండు మాటలు చెప్పి ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తాను భాష్యం ఒక్క పండితం నాము సన్నియమ్యా సన్యగ్నియమ్యా సంహృత్యా ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయం అది మనం చూసామంటాం భాష మిగిలింది రేపు ఫినిష్ చేశాడు ఓం పూర్ణ మద పూర్ణమిదం పూర్ణ పూర్ణం ముచ్యతే